ీ గురుభ్యో నమే శ్రుతిస్మరుపురాణానామాలయం కరుణాయం నమామిర్భవత్పాదశంకరం లోకశంకరం తస్మాదోదాయ్ఞదానస్క్రియా విధానోక్ సతం బ్రహ్మవాది నా శ్లోత పూర్తయింది కదా భాష్యం కూడా పూర్తయింది భాష్యం చెప్పాలి ఓకే అందువలన అందువలన అనగా ఏమి అంటే ఓం సత్ సత్ అనేది ఆ పరమాత్మ యొక్క నామములుగా వేదములకే నిర్దేశించబడినవి కనుక నామములేని తత్వమును నిర్దేశించే నామములు స అంటే అది ఒక రూపానికి ఒక నామము అలాంటి నామాలు కావు నామములు కాని నామము శివలింగము రూపము కాని రూపము ఒకప్పుడు ఈశ్వరుణ్ణి లింగాకారంగా ఆరాధించేవారు అలాగే ఉండేది ఆ తర్వాతి కాలంలో పదకొండు పన్నెండు శతాబ్దాలు ఉంది మన మత ధర్మంలో గట్టిగా ప్రవేశించి అంతవరకు లేని ఆకారములు పూజించడానికి వ్యవస్థ డెవలప్ అయ్యి క్రమంగా ఒక శతాబ్దం తర్వాత ఒక శతాబ్దంలో బలపడి పూజా విధానములు కర్మలు తర్వాత కాలంలో ప్రచార వైదిక కర్మలు వెనుకబడ్డాయి వేదంలో మీరు వేదం పుస్తకం తీస్తే ఓపెన్ చేస్తే అది నిజం వేదం విషయ అని మొదలవుతుంది మీరు ఇక్కడనే దుంటారు అది దర్శ పూర్ణ మాసేష్ పుస్తకం ఓపెన్ చేస్తే కాదు దర్శష్ఠి పూర్ణమాసేష్ అది వాటి ప్రకృతి యాగములు అంటే వెరీ బేసిక్ యాగాలు అలా ఉండే విక ఈనాడు దక్షేష్ఠి పూర్ణమాసేష్ఠి అది ఇంచుమించి అంత ప్రధానమవుతుంది ఎక్కడో ఉంటారు కొద్ది మంది నేళ్ల మీద లెక్క పెట్టదగ వాళ్ళు నలుగురు ముగ్గురో ఉంటారు వాళ్ళు ఎంత అరుందంటే ఈ సభలలో అహితాజ్ఞకి వేరే తాంబూలం ఏర్పడు విషయం ఆయన తద్దరు ఎలా ఉంది దేవుకున్నవారు కాదు కానీ అహిత అగ్నిని నిలబెట్టుకుని హోమాదీ చేస్తూ అహితాగ్ని పేరుతో ఉంటాడు ఆయన్ని గుర్తించి ఆయనకు వేరే తాంబూలం వచ్చేవారు అహితాల్గ్ని ప్రత్యేకమైన తాంబూలం ఉండేవారు ఎందుకంటే అహితాల్జున లేనే లేరు అటువంటి అహితాల్చును హైదరాబాద్ లో ఒక్క ఆయన ఉండేవారు ఒక్కే అహితార్జిని మొత్తం భాగ్యనగర్ ఆయన కాస్త సన్యాసం పుచ్చుకున్నారు ఓసారి నేను గుడివాడ వెళ్ళాలి గుడివాడలో ఇవ్వాలి అనుకుంటాను ఏమిటండి ఆయన వ్యాసం చూసి ఏమిటండి మీరు మా జాతిలోకి వచ్చారు ఒకే ఒక అహితాజ్ఞములు ఉన్నాడు అని సంతోషపడి వెళ్ళము అది కూడా లేకుండా ఇప్పుడుందంటే ఎంతకాలం అది సేవ చేస్తానో ఆ గంట పెద్ద ఆయన ఇంకా నేను అక్కడ కుదాడు నిలబడి నేను కావడంలో అచ్చిన ఏమిటి ఎక్కడో ఆయన ఆ తర్వాత ఇంకా అహితాత్ములు ఎవళ్ళో ఉన్నట్టు కనపడదు ఎక్కడో ఉంటాం ఎక్కడో జిల్లాల్లో ఉంటాము వాళ్ళు చేసేటువంటి కర్మ దర్శేష్టి పూర్ణమాసేష్ అవి వెనక్కిపోయినాయి వాటి స్థానంలో ఏకాదశి పూజలు ప్రదోష పూజలు అలాగే ఏవేవో కర్మలు వాటి స్థానంలో వచ్చాయి ఈ విధంగా అదొక రెవల్యూషన్ నేను చెప్పదలుచుకున్నది ఏమంటే పరమాత్మకు రూపము లేదు రూపము లేదు కాబట్టి రూపమునకు తోడుగా ఉండే నామము కూడా ఉండదు అయినా కూడా ఒక నామాన్ని నిర్దేశించవలసి వస్తే వస్తుంది దానికి శాస్త్రములు వేదములు ఓం సత్ సత్ అనే నామములను నిర్దేశించినవి కాబట్టి రస్మా మీరు ఏదైనా కర్మలు చేసినట్లయితే ఆ కర్మలో ఎంత లేదన్నా కొంత వైగుణ్యము కొంత దోషము అవుతుంది లోపంతో దోషం అవుతుంది వచ్చే అవకాశం ఉంటుంది తప్పుడు దోషం మనం సర్దుబాటు చేసుకోగలుగుతాం ఒకప్పుడు తెలియకుండా దోషము దాంతో ప్రవేశించి అలాగే వెళ్ళిపోయే ప్రమాదము కూడా గలదు కర్మ యొక్క పరిస్థితి తప్పేది కాబట్టి ఆ దోషమును కొలగించి ఆ కర్మకు ఒక శోభను చేపూర్చుట కొరకై ఓం సత్ సత్ అనే నామమును ప్రయోగించుట అంటే ఉచ్చరించుట భక్తితో ప్రేమతో ఉచ్చరించినట్లయితే ఆ చేసే కర్మలన్నీ కూడా సాద్గుణ్యమును పొంది సద్గుణము గలవి అగు మంచి గుణము గలవి అగుదు అని చెప్పారు అందువల్ల తస్మాత్ ఈ కర్మలన్నీ కూడా ఓంతో మొదలై ఓం తత్సత్వం మూడు అంటే ముందు ఒకటి ప్రధానమైనది ఓం తత్సత్తు కూడా పక్కనే ఉంటాయి ఓంతో మొదలు పెట్టి ఈ కర్మలన్నింటినీ మనం చేసుకున్నాము ఈ కర్మలన్నీ మూడు విధములుగా విభజించిన ఇక్కడ ఈ విభాగము పద్దెనిమిదో అధ్యాయంలో కూడా కొనసాగుతుంది యజ్ఞములు దానములు తపస్సు యజ్ఞములు సమాజము కొరకు సమాజంలోని జనులతో జనులను కలుపుకొని చేసేది దానములు కేవలము సమాజము కొరకు వ్యక్తి ఇతరులను కలుపుకోవడం అనే ప్రసక్తే ఉండదు వ్యక్తి సమాజంలోని జనుల హితము కొరకు చేసేది తపస్సు సమాజంతో సమన్వయకుండా వ్యక్తి తనంతో తానుగా తన అభ్యున్నతి కోరకు చేసేటువంటి కర్మ అది తపస్సు ఇవి మీటి మూడింటికి ఉండే తేడా వీటిని ఎప్పుడు మీరు ఆచరించినప్పటికీ అవి వాటిని మీరు ఓంకారముతోటే ఆచరించాల్సి ఉంటుంది ఆ విధంగానే ఈ కర్మలను మనం చేయాల్సి ఉంటుంది ఈ కర్మలు శాస్త్ర విహితములైనవే అయ్యి ఉండాలి సాధారణంగా కొంచెం మంది ఇలాంటి మాటలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది సాధారణంగా మనకి లోకంలో ఎవరో కర్మలు చేస్తూ ఉంటుంది లోకం ఎవరో కర్మలు చేస్తూ ఉంటుంది వాళ్ళందరిలోనే సంకల్పించడం బనాబట్ అంటే దీన్ని దాన్ని గుడిపెట్టే వాళ్ళని తయారు చేసే కర్మలు చేస్తుంది వీటి వెనుక ప్రమాణం ఏదైనా ఉండగా అయినా ఒక అధార్టీ ఉండాలి కదా ఇది మతం అంటే అధారిటీ కావాలి మామూలుగా లౌకిక కర్మకి అధారిటీ మనకి తెలుస్తూనే ఉంటుంది అధారిటీ లేకుండా లౌకిక కర్మ చేస్తే అది ముక్కలవి ముందే కనపడుతుంది వైదిక కర్మ అనేప్పటికీ అది దానివల్ల కలలు లభిస్తుందా లేదా ఏమీ మనకి కనబడేది కాదు అదృష్ట ప్రయోజనాన్ని కొరకు తెలిసేది కనుక దానికి ఒక ప్రమాణం ఉండాలని ఒక విధానోత్సాహం అనుకున్నారు కదా ఈ దాని కనుక లోకంలో కనపడే కర్మలు ఏవైతే కలవో చాలా ప్రసిద్ధంగా ఎక్కడ పడితే అక్కడ పన్నీళ్లు వేసేసి ఉత్సాహ బాజాలు రీలు పెట్టేసి తర్వాత వీటితోటి బాణాసంఖ్య బాణాసంఖ్య ఎప్పటి నుంచి వచ్చింది ఇక్కడ యాభై వందల ఏళ్ళ నుంచి వచ్చింది అంతకుముందు బాణాసఖ్యాలు వేరు కదా ప్రొటాషియం నైట్రేట్ ఈ మధ్యనే వచ్చింది మార్కెట్లో అదా నుంచి బాణాసంఖ్య అంతటే సో ఈ బాణాసంఖ్యా తోటి వాటిని కాల్చేస్తూ ఊరేగింపులని ఇదని అదని మొత్తం భూ నభోంతరాలములు కలిపేస్తూ వీళ్ళు చాలా హడావిడిగా కర్మలను చేసుకోవాలి వీటికి ప్రమాణం ఏది మీరు అడగండి వీటికి ప్రమాణం ఏమిటండి ఈ కర్మకి అని అడగండి అడిగితే వాడు అంటాడు ఆగమశాస్త్రంలో ఉందండి ఏ ఆగమశాస్త్రం కొన్ని చూపించు చూపించి ఆగమశాస్త్రం అంటే చూడండి ఆగమశాస్త్రం అంటాడే కాదండి వీళ్ళకి ఈ ఆగమశాస్త్రంలో ఉందని చెప్పే వాళ్ళకి రామాయణము గీత వేదములు ఉపనిషత్తు తర్వాత లేకపోతే ఇతర శాస్త్రం వ్యాకరణం సంస్కృత సాహిత్యం సంస్కృత భాష వ్యాకరణ మీమాంస పర్వమీమాంస ఉపనిషత్తులు వీటితో వేటితోటి వాళ్ళకి సంబంధం వీటితోటి వేటితోటి అసలు వీటిని వాళ్ళు ప్రమాణంగా అంగీకరించడం అసలు వీటి గురించి ప్రస్తావించడం వీటికి వాళ్ళు చేసేటువంటి కర్మలకి సంబంధం ఏమి లేదు మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చేవాళ్ళు ఈ కర్మ అంటే ఆగమశాస్త్రంలో ఉందండి ఏమి ఆగమశాస్త్రం ఎక్కడ ఆగమశాస్త్రాలు నేను అడిగాను ఒక ఆయన్ని ఏమిటండి ఆగమశాస్త్రాలు ఏం చెప్పమంటావాళ వచ్చే వాటి నుంచి చేసుకుంటూ ఉంటారు కర్మలు వస్తే కర్మలను బట్టి ఆగమశాస్త్రాలు వస్తాయి ఆగమశాస్త్రాన్ని బట్టి కర్మల్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు గత యాభై వంద సంవత్సరాల్లో తయారైనటువంటి కర్మలు ఉన్నాయి ఈ కర్మకు ప్రమాణం ఏమిటంటే మీరు అడిగినటువంటి ఆగమం ఉంటాను ఏ విధంగా ఆగమం ఉంటే అది కూడా గత యాభై మూడు నెలల్లో తయారైన ఆగమం అది మన ముందు కనబడుతూనే ఉంటుంది అదేవిధంగా గత వెయ్యి సంవత్సరాల్లో తయారైనటువంటి కర్మలు ఏ నేను నేను ఏ కర్మ పేరు అనటం లేదు ఎందుకంటే మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు అభిప్రాయం ఇవి వీటిలో చాలా భాగము అశాస్త్రీయములు అని చెప్పక తప్పదు కాబట్టి యము దానము తపస్సు చేసేప్పుడు అవి శాస్త్రీయముగా ఉండాలి విధానం చూసుకోవాలి ఎందుకంటే డబ్బుంది కదా అని చెప్పేసి యజ్ఞం చేయడం లేకపోతే చందాలు వసూలు చేసే ఓపుతుంది కదా అని చెప్పేసి హడాయిని పెట్టి జనాన్ని కంగారు పెట్టి చందాలు చేసేసి యజ్ఞాలు చేసేస్తూ అలాగా అటువంటి దుందుడుకు తన తగ్గదు ఈ కర్మలను చేసే సందర్భంలో వాటిని విధానోత్తమైన కర్మాలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేసి పెద్ద వస్తున చేసేయాలనేటువంటి ఆ ముందుడుకుతనాన్ని ప్రక్కన పెట్టి చేసేదాన్ని సక్రమంగా చేయాలి అనే ఉత్సాహంతో చేస్తే బాగుంటుంది అలా చేసే సందర్భంలో కూడా సాద్గుణ్యమును సంపన్నము చేయట ఓంకారమును ఉచ్చరించి చేయవలేము ఆ శ్లోకంలో చెప్పిన స్పిరిట్ని మీ ముందు నేను ప్రస్తావించినాను భాకాలు తస్మాత్ ఓమిుదాహృత ఉచార్య కాబట్టి ఈ కర్మల్ని చేసేటప్పుడు ప్రతిసారి ఓం అని చక్కగా ఉచ్చరించి చేయాల్సి ఏవేటిని యజ్ఞదానత యజ్ఞాదిస్వరూపాస్క్రియా అటువంటి స్వరూపము గల ఎటువంటి స్వరూపము యజ్ఞము అనే స్వరూపము గల క్రియ దానము తపస్సు ఆ మూడింటి స్వరూపాన్ని మీకు నేర్పిస్తా యజ్ఞం అంటే సమాజంలో ఉండే జనులను కలుపుకుని చేసేది యజ్ఞము సమాజ శ్రేయస్సు కొరకు స్వర్గాదివకములను పొందుతూ కొరకు చేస్తారు దానము అంటే సమాజంలో జనులకు శ్రేయస్సు కొరకు వీడికి చేస్తారు వీడికి అభ్యున్నతి కలుగుతుంది పరలోకంలో వీడికి ప్రయోజనం కలుగుతుంది ప్రస్తుతం ఇహలోకంలో ఉండే సమాజంలోని జనులకు ప్రయోజనం కలుగుతుంది దానిలో కారణం అంత కాలం తపస్సు అంటే వీడు వ్యక్తిగతంగా చేస్తుంది ఇంకా సమాజంతో కానీ కుటుంబ సభ్యులతో కూడా దానికి సంబంధం ఉండదు కేవలము వైయక్తికముగా చేస్తున్నటువంటి క్రియ వాటి స్వరూపము అటువంటి స్వరూపము గల మీరు ఓంకారమును ఉచ్చరించి చేయగలను అవి వాటిని చేయబడుతూ ఉంటాయి అవి ప్రవర్తిల్లును ప్రవర్తంతే విధానోక్త శాస్త్రచోదిత వాటికి చోదన ఉండాలి ఈ క్రియలు ఎలా చేసుకోవాలి చోదన ఉండాలి ఆ చోదనతో మేము చేయాలి చోదన హనుమంతుడికిను సుమర్చలాదేవికి కళ్యాణం అని మొదలుపెట్టి ఇంకా బాధ్యాలు భజంత్రి రూపం ప్రాణాస్యాలు భోజనాలు ఆ హరాలు ఊరంతా గడుబడి చేసేయటం చందాలు అలా మొదలుపెట్టకూడదు కాబట్టి నేను చెప్తున్నా కదా వీళ్ళు చెప్ వీళ్ళు చేసే కర్మలకి చాలా భాగం వీళ్ళు చేసే కర్మలకి సంస్కృత సాహి మళ్ళీ నేనంతా కఠిన చెప్పువచ్చు సంస్కృత సాహిత్యము వ్యాకరణము మీమాంస రామాయణము ఉపనిషత్తులు భగవద్గీత వేటితో ఇటువంటి వాటితోటి వేటితోటి సంబంధం మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చే ఉన్నాడు అంటే ఎక్కడి నుంచి ఆగమశాస్త్రం ఏ ఆగమశాస్త్రం వాడికి తెలియదు వాడు ఊకే ఆగమశాస్త్రం అంటాడే తప్ప అడిగి తెలియదు సంస్కృతం వాడి దగ్గర నుంచి మీరు శాస్త్ర విధిని ఎక్కడి నుంచి ఎలా చెక్కబట్టగలుగుతారు సంస్కృతంలో ప్రవేశం లేని వాళ్ళు ప్రమాణాన్ని ఏమి చెప్పగలుగుతారు ఇదంతా కూడా ఒక రకమైన గాడ్ ఒక గాలి అలా కొట్టుకుంటూ వస్తూ ఉంటుందని అనిపిస్తుంది సంస్కృతం అనేది జరుగుతున్న వాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ అక్కడ నుంచి ఏ రోడ్ గేట ఇంట్రెస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ పోతున్నారు కాదు మీకు తెలీదు అని సో శాస్త్రచోోదితములైన కర్మలను చేయాలి నేను పెద్దలు మీకు నేను చేసి మనం ఏమిటంటే మీరు చేసే యజ్ఞదాన తపస్సులు శాస్త్రచోదితములు అనే విషయాన్ని మీరు కొంచెం కన్ఫర్మ్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం అందుకోసం నేను శాతస్థంగా చెప్పాను సతకం సర్వదా అంటే ఎప్పుడు చేసినా కూడా అనే అభిప్రాయం ఎప్పుడు చేసిన విజయదార తపస్సులను చేస్తూ ఉండాలి ఎప్పుడు చేసినా వాటిని చేయాల్సిందే శాస్త్రచోదితములైన విధంగా మాత్రం చేయాల్సి ఉంటుంది ఓం అని చేయాలి ఎవరు శాస్త్రమును ఈ విధముగా బోధించేది ఎవరండి బ్రహ్మవాదినాం బ్రహ్మవదనశీలాం బ్రహ్మ అంటే వేదం వేదము యొక్క తాత్పర్యమును బోధించే స్వభావము గలవారి అన్న లేదా బ్రహ్మ అంటే ఓంకారము చేత నిర్దేశించబడే పరమాత్మ ఆ పరమాత్మ యొక్క నామం ఉచ్చరించేటువంటి స్వభావము గల వారలకు ఈ విధముగా ఈ కర్మలు ప్రవర్తిల్లుచుండును అని వాక్యాన్ని అని అన్వయం ఓకే అశ్లోకం పూర్తయింది తదిత్యనభిసంధాయా ఫలం యజ్ఞతపస్క్రియా కానక్రియాశ్చ వివిధ మోక్షకాంక్షి మోక్షమును కోరువారు ఈ కర్మల్ని చేయాలా కర్లేదా అంటే ఈ కోరికలు మూడు రకాలుగా ఉన్నాయి ఇహలోకంలో అభ్యున్నతిని కోరువారు చాలా మంది అలా కోరుకుంటూ ఉంటారు ఇహలోకంలో అభ్యున్నతిని కోరుతారు సో నేను ఎవరో వచ్చారు నా దీన్ని దండం పెట్టాను కదా నెలలు కూడా దండం పెట్టాను నన్ను అలా కాదండి నేను పాదాలకి నమస్కారం చేశాను మంచిది ఏదో సన్యాసి అని చెప్పేసి నమస్కారం చేస్తారు ఏదో లాగా అందుకు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయమని ఒక పద్ధతి కింద నడుస్తూ మంచిది అయిపోయిన తర్వాత బాగుంది చాలా సంతోషం క్లాసుకి వచ్చేలాగేనడు ఎనభై నేను క్లాసులు ఓకే పర్వాలేదు పని చేయలేదు ఇప్పుడు నాకు కోరిక ఉన్నదండి అంటే నేనున్నాను కోరికలు అలా వస్తూనే ఉంటాయి ఆ కోరిక ఒకటి వినాలనే ఉత్సాహం కాదు లేదు కోరికలు అలా వస్తూనే ఉంటాయండి ఒకదాని తర్వాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి కదా అని నేను అంటే ఆయన అలా ఒకదాని తర్వాత ఒకటల్లా వస్తూనే ఉంటాయి ఆ కోరికలు నేను ఇట్లా ఇప్పుడు ఉన్న కోరిక మాట చెప్తున్నా ఇప్పుడు ఇది ప్రధానమైన కోరిక అలా ఉంటాయిలండి వాటి గురించి మీరు అంత చింత చేయకూడదు అంటే చింత చేయకపోతే ఎలాగండి ఇప్పుడు ఉన్నది ఇది కదా అని ఇంకా నా రిప్లై కోసం ఆర్డర్కుండా ఆయన కోరిక ఎవటో చెప్పారు ఎవట కోరిక చెప్పారు అది ఆయన పెద్ద లోన్కి అప్లై చేశారు బ్యాంక్కి లోన్కి అప్లై చేశారు లోన్కి అప్లై చేస్తే లోన్ రావడం కూడా కోరికలో భాగపడినామరామో ఇది ఏమిటి దూరము వీడికి లోన్ ఇవ్వాలని లోన్ లోన్ ఇచ్చేవాడు వాడు వాడు వీడికి లోన్ ఇచ్చి వడ్డీ సంపాదించుకోవాలని వాడు నాకు లోన్ రావాలి అని మీరు కూడా ఈ అకాడమీ కూడా చాలా చిత్రంగా ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు అది కూడా అంటే నేను అన్నాను నేను చెప్పే పఠానికి వీటికి సంబంధం ఏమి ఉండదండి అని గురించి కాదండి మీరు ఆశీర్వదించే నా సుఖము మీ కుటుంబం కలుగుతుంది కాబట్టి అలా ఉంటారు సన్యాసికిను లోన్కి సంబంధం లేదు అంటే ఇహ అంటే ఆయన లోన్ వచ్చేస్తే ఆయన ఏదో బిజినెస్తో ఏదో చేసేసి బాగా పెద్ద కోట్లు గడించేస్తారు ఆయనకి ఆకాంక్ష అలా ఉన్నది అది ఇహలో ఒక అభ్యున్నతి దానిని కోరి ఆ మతాన్ని ఆయన ఆశ్రయిస్తారు ఆ మతాన్ని ఆశ్రయించడంలో సన్యాసి మతానికి ప్రతిరూపమని ఆయన అనుకుని ఆయన దాన్ని పరిశోధించేసిందేమీ కాదు ఆయన ఆశ్రయిస్తారు అలా ఉంటారు అలాగే ఇహలోకంలో అభ్యున్నతిని కోరి వారు చాలా మంది ఉన్నారు మతాన్ని ఆశ్రయిస్తారు మతం అంటే యజ్ఞము దానము తపస్తే అవుతుంది మరికొందరు స్వర్గాదిలోకంలో కోరి మతాన్ని ఆశ్రయిస్తారు నేను గమనిస్తాను ఈ వేద వేద విద్వాంసులు కూడా నేను మీకు మనవ చేశాను వాడు ఇహలోకంలో ఏదో అనుభవించాలని అనుకోని కూడా అనుకో చాలా సింపుల్ గా జీవించేస్తాను కానీ అలా ప్రాణం పోవడగానే విమానం ఎత్తేసి స్వర్గానికి వెళ్ళిపోతాం స్వర్గంలో రంభాధ్యక్షరస సంయోగము అని అనుకుంటుంది అనే ఆవిషంగా వాక్యాలు కూడా జరుగుతుంటూ మరి లోపల ఏమనుకుంటున్నారో తెలియాలి ఎందుకంటే ఆ వాక్యములు వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి తెలియని వాళ్ళు ఏంటంటే అహితాజలు అంటే ఆ మాత్రం తెలుస్తూ కాబట్టి ఆ స్వర్గ లోకాన్ని భావన చేసుకుంటూ వాళ్ళు కర్మలను చేస్తూ ఉంటారు విద్యదాన తపస్సులను చేస్తారు కానీ ఇది రెండు రకాలు ఇక్కడ చెప్తున్నది ఆ రెండు రకాలు కూడా కాదు గీత అంటే అలాగే ఉంటుంది గీతలో ఈ రెండింటినీ పక్కన పెడతారు ఇప్పుడు నేను రెండు ఇంటిని కూడా ఇంకేం మీద అని మీకు అంటారండి ఒకటి మోక్షము మోక్షము నవన్ హియర్ ఇప్పుడు ఇక్కడ ఇహలోక అభ్యున్నతి ఇక్కడ కానీ భవిష్యత్తులో పరలోక ప్రాప్తి అప్పుడు అక్కడ అది ఎప్పుడో ఎక్కడో కాబట్టి ఇప్పుడు ఇక్కడ హియర్ అండ్ నవ్వు అనేది కేవలము మోక్షములకు మాత్రమే అన్వయిస్తుంది ఇప్పుడు ఇక్కడ మోక్షకాంక్షి మోక్షముల కోడు వారు ఆ సత్యాన్ని గుర్తించాల్సి వస్తుంది ఇప్పుడు మీరు యజ్ఞం చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు జ్ఞాన యజ్ఞము ఇది కూడా యజ్ఞమే ఈ యజ్ఞాన్ని మనందరం కలిసి చేస్తూ ఉన్నాం ఈ యజ్ఞం చేసే ఊళ్ళో వాళ్ళు దీని యజ్ఞం అని అనుకోరు ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సంస్కారం నిర్మాణం అయిందంటే యజ్ఞం అంటే ఒక యాభై డబ్బాల నెయ్యిని నిప్పుల్లో పోషిస్తే కదా యజ్ఞం అవదదు కనీసం ఒక యాభై డబ్బాలు నెయ్యేనా నిప్పుల్లో పోయాల్సిందే పుష్కరాలు కృష్ణ పుష్కరాలకి ఆయన లిస్ట్ ఇచ్చాడు పన్నెండు రోజుల్లో మేము ఇరవై రెండు వేల నేతిని హోమము చేసినాము ఇరవై రెండు వేల ఐదు వందల టన్నుల ఆగునేటి హోమము చేసిన ఇదే అంత ఎవడో ఒక ఆయన విజయవాడలో హోమగుండం పెట్టింది ఆయన యజ్ఞం చేశానని అంటున్నారు కదా ఏం యజ్ఞం చేశాను ఎలా చేశారు దానికి చేసిన ప్రమాణం ఏమిటి ఆయన వెనకాల ఆయన సంస్కృతం చదువుతున్నారా ఆయనకు సాహిత్యం తెలుసునా వ్యాకరణం వచ్చునా అంటే ఈ సాహిత్యము వ్యాకరణము లేకపోతే నీకు శాస్త్రము యొక్క ప్రమాణం ఎలా తెలుసుకుందో తెలియదు అందుకోసం అన్నా ఆయన మీమాంసం ఎదుగుదా భగవద్గీత రామాయణము ఉపనిషత్తులు వాల్మీకి మొదలైనవి ఏమన్నా వాళ్ళకి ఆయనకు సంబంధం ఉందా అంటే ఉండదు ఇప్పుడు నేను చెప్పిన వాటితో వెంటే వారికి ఆయనకి సంబంధం ఉండదు ఎక్కడో ఆగమంలో ఏదో ఉండాలి కాదు అది కూడా సంస్కృతం వచ్చిన కాదు ఎవరన్నా పెట్టుకుంటాడు ఎలా చేస్తూ ఉంటాడు అంతే తగ్గే దాంట్లో శాస్త్రీయత ఎంత అని ప్రశ్నిస్తే చాలా సమస్య అయిపోతుంది అందులో ఇరవై మూడు వేల ఐదు పెట్టేసిన తర్వాత శాస్త్రీయత ఎంత అని ప్రశ్నించారనుకోండి అప్పుడు మరీ కష్టం దుబాయ్ వెళ్ళక ముందు మీకు పేపర్స్ అంతే ఉన్నాయా అని అడిగితే పర్వాలేదు దుబాయ్ వెళ్ళిపోయి దిగేసి రోడ్డు మీద ఉన్న పేపర్స్ లేవని చెప్పినట్టుగా ఉంటే బాగుండదు చాలా సమస్య అయిపోతుంది దృష్టాంతం ఏదో దృష్టాంతం కాబట్టి మోక్షమును కోరువారు ఇంత ఈ రెండు కేటగిరీలకి చెందకుండా మోక్షమును కోరువారు వాళ్ళు కూడా యజ్ఞం చేస్తారు మనం యజ్ఞం చేస్తున్నాం కదా దీనికి జ్ఞాన యజ్ఞము అంటారు ద్రవ్యయజ్ఞము జ్ఞాన యజ్ఞము శ్రేయాన్ ద్రవ్యమయాత్ జ్ఞానయజ్ఞ పరంతప అని శ్రీకృష్ణుడు చెప్తాడు ఆగమశాస్త్రంలో ఏమీ చెప్పరు ఇలాంటి మాటలు అదే నేను ఆగమశాస్త్రంలో ద్రవ్యయజ్ఞము గొప్పది జ్ఞానయజ్ఞము ద్రవ్యయజ్ఞము కంటే జ్ఞానయజ్ఞము గొప్పది అని మీరు చెప్తారా అసలు జ్ఞానయజ్ఞం అనేది ఒకటి ఉందని వాళ్ళు ఎర్ర కాబట్టి ఆ చేసేటప్పుడు మోక్షమును కోరి పక్షంలో మోక్షకాంక్షి వాళ్ళు యజ్ఞం చేసేటప్పుడు వాళ్ళు ఎలా చేస్తారు అని మొదలు పెడతారు తత్ అని కూడా మొదలు పెడతారు తదితి అనభిసంధాయాన్ని సదీపీతో అన్వయించకూడదు ఫలం అనభిసంధాయ ఫల అభిసంధి అనే పదాన్ని అదొక ఎక్స్ప్రెషన్ ఫల అభిసంధి సమాసం సంధి చేయాలి ఫలాభిసంధి అంటారు దాన్ని భాష్యకారులు రెండో అధ్యాయంలో ప్రయోగిస్తారు రెండో అధ్యాయంలో శ్రీకృష్ణుడు ప్రయోగించాలి భాష్యాలను ప్రయోగించాలి అభిసంధి అంటే తృష్ణ అని అర్థం ఫల ఫలతృష్ణ అని అర్థం ఫలమునందు వ్యక్తి కోరిక ఫలము అనభి అభిసంధి అనే పదాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ ప్రయోగించారు ఇక్కడ అభిసంధి అనే పదం ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి పట్టుకొచ్చారు శ్రీకాశాలు భాష్యం ఫలమునందు తృష్ణ లేకుండా అన్వయం చేసేప్పుడు తదిటి అనభిసంధాయ అని అన్వయం చేయకూడదు తత్ అనే భావన చేయకుండా అని అలా అలా అన్వయం చేయకూడదు తదిటి క్రియంతే తత్ అది మొదలుపెట్టి ఈ కర్మలు చేయబడుతున్నాయి ఎలా చేయబడుతున్నాయి ఫలం అనభిసంధాయ ఆ కర్మల యొక్క ఫలమును కోరకుండా ఇప్పుడు మీరు ఈ ఈయన ఏదో ప్రవచనం చెప్తున్నాడు ఏదో పురాణాలు ఏదో చెప్తున్నాడు ఇది విన్నట్లయితే మన పిల్లలు పాపలు కులాసాగా ఉంటారు పురాడు చదువు బాగా వస్తుంది ఇది వింటే గౌ వాడికి ఎవరితో గౌ పురాణాలు అంటే మనం అలాగే ఉంటాయి తర్వాత వెళ్తాము అని వచ్చి కూర్చోడం కూర్చుని ఆయన ఏదో చెప్తూ ఆయన ఏం చెప్తాడు ఏదో చెప్తాడు స్థల పురాణం చెప్తాడు స్థల పురాణాలేగా ఇవన్నీ చెప్పి పురాణాలన్నీ స్థల పురాణాలేగా ఏదో చెప్తాడు ఆ పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడు ఓ రోజు ఆయనకి కోపం వచ్చింది లక్ష్మీదేవుడి మీద అని మొదలవుతుంది ఏం చెప్పమంటారు కడుపు దించుకుంటే కాలి మీద పడ్డట్టుంటుంది నేను ఇంకా ముందుకు సాగతిస్తే బాగుంటుంది అలా ఇదో మొదలవుతుంది అనుష్టప్పులు అనుష్టపు శ్లోకాలు అనుష్టపు తుప్ అని చెప్పి శ్లోకానికి అనుష్ఠుప్ అని పేరు అవే ఉంటాయి అనుష్పులు వాటిల్లో కవితా లక్షణం ఉండదు కావ్యము యొక్క శోభం ఉండదు వాటిలో ఏమీ ఉండదు సారం ఏమీ ఏదో కథ ఆ కథ దేవుడు దేవతలు మహర్షులు వాటికి సంబంధించి పురుషులు ఋషులు స్త్రీలు పార్టీ ఉన్న అందరూ పురుషులే ఉన్నారంటే పార్టీకి శోభే ఉంది కొంత పురుషులు ఉండాలి స్త్రీలు ఉండాలి అలాగే దేవతలు అందరూ పురుషులు దేవతలు అంటే దేర్ ఈస్ నో కలర్ అని చెప్పండి కొంతమంది దేవతలు పురుషులు కొంతమంది స్త్రీలు కొంతమంది దేవతలు అయిన తర్వాత ఋషులు కొంతమంది ఋషులు పురుషులు కొంతమంది స్త్రీలు కొంతమంది భక్తులు పురుషులు కొంతమంది స్త్రీలు మొత్తం అంతా సమాజం అంతా అక్కడ పెట్టడం అందుకేనే లోకానువాద పురాణం అన్నారు పురాణం లోకానువాదం లోకానువాదముగా ఇంకో అదేదో చెప్తూ ఉంటాయి అలాగ ఈ దాని నుంచి ఒక కర్మ ప్రస్తావించడం ఈ కర్మ చేస్తే నువ్వు స్వర్గానికి వెళ్తావు ఎలా ఉంటావు దాన్ని కోరుకుని ఆ కర్మను చేసేవాళ్ళు ఉంటారు దాంట్లో కోరిక అనే ఒక కాలుష్యం ఒకటి ఉన్నది స్వర్గములు కోరిక తర్వాత అశాస్త్రీయ శాస్త్రములకు చెందినది కాపు వీళ్లు పెట్టుకున్నటువంటి ఈ మధ్య కాలంలో వీళ్లు పెట్టుకున్నది వీటిని ఏమంటారంటే బనావటీ కర్మలు బనావటీ కర్మలు కోడబలుక్కుని పెట్టుకున్న కర్మలు అంటే కూడబలుక్కుని ఏంటర్థమైంది కదా మీకు కర్మ సో అలా కూడా కోడకు శాస్త్రీయమైన కర్మలను చేయాలి ఫలాభిసంధి లేఖంగా ఏ లోకంలో ఏ కోరిక తీర్పు ఇప్పుడు మనం మీరు ఏ కోరిక తీర్పు అని మీకు తెలుసు ఏ కోరిక తీరి ఏ కోరుకు తీర్చాలని నేను పాఠం చెప్తున్నాను కాబట్టి మనం చూసుకోవాలి వాళ్ళ ఇక్కడికి కోరికలు తీర్తాయని వచ్చినట్లయితే వాళ్ళు నిరుత్సాహ పలక తప్పదు ఎందుకంటే కోరికలు తీరి వ్యవహారం కాదు ఇది కోరికలను విడిచిపెట్టే సంగతి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఫలం అనభిసంధాయ మీరు మూడు చేయండి యజ్ఞతపక్రియా దానం కూడా దానక్రియా యజ్ఞక్రియలు అంటే యజ్ఞ రూపముగానున్న క్రియలు తప తపస్వ రూపముగానున్న క్రియలు దానం రూపముగానున్న క్రియలు ఇది కూడా ఫలమును అపేక్షించకుండా చేయండి ఇప్పుడు మీరు చేసే రూపాయి పవల దానానికి అంత గడపడందుకు సైలెంట్గా చేయొచ్చు కదా కానీ మీ సంకల్పం చెప్పడం ఆ సంకల్పం చెప్పడం నాకు జాతకాలు కాబట్టి ఒక పురోహితుడిని కలవడం ఆయనంత మడుగు సంకల్పం చెప్తాడు ఆ సంకల్పంలో అహం అనే గోత్రాలు నామం ధర్మపత్ని సమేతస్థ సహకుటుంబస్య ఈ సహకుటుంబస్థ అన్నది ఒక గడుచు పురోహితుడు పెట్టాడు ఎందుకంటే కర్మని సహకుటుంబంగా ఎవరు చేయరు అది అశాస్త్రీయం కర్మ యజ్ఞకర్మ అయినట్లయితే యజ్ఞమైనట్లయితే భార్యతో కలిసి ధర్మపత్ని సమేతస్థ ఉంటుంది దానమైతే ధర్మపత్ని సమేతస్థ కూడా అక్కర్లేదు ఉన్న పర్వాలేదు అక్కర్లేదు పక్కనండి మీరు చేసే దానానికి పక్కన ఆవిడ ఉండండి యజ్ఞము అయితే తప్పదు పత్ని సంయాజములోనే హోమాలు ఉంటాయి కాబట్టి భార్య ఉండకపోతే వీడికి యజ్ఞాధికారము లేదని శాస్త్రం కాబట్టి యజ్ఞానికి తప్పదు మీరు దానం చేయదలుచుకుంటే ఆవిడ సలహా తీసుకుంటే తీసుకోండి కానీ ఆవిడ పక్కన పట్టుకుంటు పట్టుదారు కట్టుకుంటు పక్కన నిలబడాలనేది ఏమీ లేదు నేను చేసే ఇస్తున్నా తపస్సుకి సంబంధం లేదు వీడు ఏకాదశి ఉంటే ఆవిడ గురించి ఉండడమే కాబ కాబట్టి దానికి సమ సంత ఇంత పనులు సహకుటు ధర్మపత్ని సమేపస్థ అనేది కూడా కేవలము యజ్ఞానికే వర్తిస్తుంది అంతకుమించి అది కూడా దానానికి అనవసరం తపస్సుకి అసలు పనికిరాదు అలాంటిది వీరు చేసేటువంటి కర్మలకి సహకుటుంబస్థ అనే సహకుటుంబం ఏంటి అది కొడుకు కోళ్ళలో ఎలా వస్తారు ఈ కర్మలో కాదు వాళ్ళ కర్మ వాళ్ళు వేరే చేసుకోవాల్సింది అంతేగాని అందరూ కలిసి ఉమ్మడిగా కర్మ చందా విశ్లు చేసేద్దాం అనేది తెలియ పూర్వం పూర్వానికి అందరూ కలిసి ఉమ్మడిగా శ్రాద్ధం పెట్టడం ఉమ్మడిగా శ్రాద్ధం పెడితే ఇద్దరు భోక్తలు ఇద్దరు రెండు దక్షిణలతో వదిలిపోతుంది ఎవరి కొట్టి వాళ్ళు శ్రాద్ధం పెట్టుకుంటే నలుగురు అన్నదమ్ములు నాలుగు రోజులు ఎనగొండగురు భోక్తలు ఎనిమిది దక్షిణలు ఖర్చు అవుతాయి నలుగురు ఆస్తులు పనిచేస్తున్నాయి కాపరాలు విడివిడిగా ఉంటారు కానీ తర్జినం పెట్టేప్పుడు మాత్రం కలిసిపోయి తద్దినం పెట్టాడు ఎందుకంటే భోక్తలు కలిసి వస్తారు దక్షిణులు కలిసి వస్తారు తర్వాత ఈ తద్జనం అంటే దాంట్లో ధన్యం ఇచ్చినటు అటు ఇటు తిప్పుతూ ఉంటాడు అతి నా వీతి ఉప వీతి వీతి ఎంతో అడుగుతూ ఉంటాడు ఆయన అన్నప్పుడల్లా ధన్యం ఆ తదన్న గారు దిప్పుతూ ఉంటాడు ఆయన రకాలు నిలబడతాను మీద అన్నది వీతి తెలియదు ఆ తదన్న గారికి ఆయన తెలుసు ఆయన తిప్పుతాడు ఆయన నిర్ణయం తిప్పినప్పుడు అలా వీళ్ళు తిప్పుతూ ఉంటారు అంతే మిగతా పనులన్నీ ఆయన చేస్తాడు వీళ్ళు వెరకాల ఉంటారు శ్రాద్ధం పూర్తయిపోయిన తర్వాత అందరూ కలిసి భోజనం చేసి సాయంకాలం అవలేడానికి వాళ్ళు వెళ్ళిపోతారు దానికి తెలిసే అక్కడ సహకుటుంబస్య అన్నది అశాస్త్రీయం సహకుటుంబస్య అనే పదప్రయోగం అశాస్త్రీయం పైగా అశాస్త్రీయం అని వీళ్ళు పెట్టేటంటే ఆ పెట్టిన వాడికి విభక్తి జ్ఞానం ఉండదు అంచేతనే వాడే ఉంటాడు సహకుటుంబానాం అంటాడు సహకుటుంబస్థ అనాల్సింది పోయి సహకుటుంబానాం అంటాడు అసలు వాడు కుటుంబాన్ని అసలు సంకల్పంలో పెట్టే పదే లేదు ఒకవేళ పెట్టదలుచుకుంటే స్థ అంటే సరిపడుతుంది సహ అనక్కర్లేదు అంటే సరిపడుతుంది సహకుటుంబస్థే అక్కర్లేదు సకుటుంబస్థ ఆ సంగతి వాడికి తెలియదు తర్వాత ఉండకూడదు సహ కుటుంబానాం అని పెట్టకూడదు తప్పదు ఇంకా సాగదీయడానికి మైతులు సాగదీయడానికి బాగుండాలి దానికి తీర్ఘస్వర్శం పడేయడం సహకుటుంబానాం మంత్రాలు జన్మేస్తున్నాడు అనుకుంటారు జనాలు దుందు దుండే కాబట్టి ఇలా ఉండకూడదు కర్మలు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా మరి పదిహేడో అధ్యాయం ఇలాగే ఉంటుంది పదహారు కూడా ఇలాగే ఉంటుందని నేను చాలాసార్లు మీకు మనం చేస్తున్నాను కాబట్టి మీరు శాస్త్రీయమైన కర్మను ఎంచుకోవాలి యజ్ఞము కానీ దాము శాస్త్రీయంగా చేయాలి ఓంకార ఉచ్చారణ పూర్వకంగా చేయాలి తత్ ఉచ్చరించి సత్తు కూడా కలుస్తుంది ఇక్కడ తత్తులే ఉన్నాం ప్రస్తుతం ఫలములు పూర్వకంగా చేయాలి మనం మన జేబులో ఉన్న ధనాన్ని ఇతరుల మీద ఎవరు కారణం అవసరం వచ్చినప్పుడు ఇస్తామండి అక్కడికి అదే ఫలం ఇంకా వేరే ఫలం ఎందుకు మనం ఇచ్చిన ధనంతో ఎదుటివాడు కొంత ప్రయోజనాన్ని పొందినాడు అదే ఫలం ఇప్పుడు ఎవడో పదే చదువుకుంటూ డబ్బు తక్కువైంది మీరు పదివేలు ఇచ్చారు వాడు పరీక్ష రాసేవేరు ఫలం వచ్చేసిందిగా ఇంక అంతకంటే వేరే ఫలమే ఉంటుంది కాబట్టి దానంలో ఉన్న దానంలో నాకు ఫలం యజ్ఞమునకు యజ్ఞమే ఫలము తపస్సుకు తపస్సే ఫలం ఏకాదశి ఉపవాసం చేస్తే దానికి ఫలము ఇంక వేరే ఫలం అక్కర్లా ఉపవాసం చేస్తే మీకు మనస్సు తేలిక పడుతుంది శరీరము ఫలత పడుతుంది సన్న పడుతుంది ఆ ఫలము చాలా ఇంకా వేరే ఫలం కావాలి ఉంటుంది వేరే ఫలం కానీ దాన్ని మీరు కూర మరి ఏ ఫలమునూ కోరకపోతే మరి మేము ఏమిటి కోరుతున్నట్టు మోక్షమును కోరుగా మోక్ష కాంక్షి మోక్షము అంటే శ్రీడం శ్రేడమ్ దేని నుండి డిజైర్స్ అండ్ ఫియర్స్ నుంచి శ్రీడమ్ అది మోక్ష డిజైర్లెస్నెస్ అండ్ ఫియర్లెస్నెస్ అది ఏ మోక్షం అకామ అభయ అభయ స్వరూపం ఏది కలదు అటువంటి మోక్షమును కోరేవారు ఈ విధంగా వివిధములైన అంటే వేరు వేరు యజ్ఞానక పక్షియలను చేస్తూ ఉంటారు అని భష శ్రీకృష్ణుడు అంటాడు అంజమే నేనంటాను నేను ఇలా అంటూ ఉంటాను మీరేమనుకోక వీళ్ళు చేసేటువంటి కర్మలకి శాస్త్రీయమైన వచనము ప్రమాణం ఉండదు ఇవన్నీ కూడా బనావటీ కర్మలు చేస్తూ ఉంటారు గీతతోటి అటువంటి శాస్త్రీయమైన గ్రంథము యొక్క ప్రమాణం ఉండదు గీతలో ఏం చెప్పాడు మీరు యజ్ఞం చేస్తున్నారు ఏం యజ్ఞం చేస్తున్నారు దేని విషయంలో గీత యొక్క అభిప్రాయం ఎట్లున్నది అని అని చూడండి చూసే సందర్భం ఏమైనా ఉందా అసలు మీరు ఎక్కడైనా కనుక గమనించారా వాయిదే ఉన్న చోట వీళ్ళు వైద్యారు మంచిది భాష్యకారులు తదితీ తదితీని అనభిసంధాయతో అన్వయించకూడదు అదే తదితీ అలా చేపట్టింది అనభిసంధాయ అంటే తృష్ణ లేవుతుంది కదా దాన్ని అలాంటిది అదంతా కూడా ఆ శ్లోకం యొక్క ఆరంభాన్ని ఆయన కోర్టు చేశారు ఇప్పుడు తదితీకి వేరే చెప్తున్నారు అర్థం తదితీ బ్రహ్మాభిధానం ఉచ్చార్య ఆ పైన ఉదాహృత్య అనే మాత్రం లేదు తెచ్చుకోండి తదితి ఉదాహృత్య అంటే తదితి ఉచ్చార్య ఆ తబ్దమును ఉచ్చరించే అచ్చం పరమాత్మకు సంకేతం నామము అంటే సంకేతం నామం ఏదైనా సంకేతమే సో పరమాత్మకు సంకేతం తత్ అనేప్పటికీ మీ మనస్సు పరమాత్మ ఎందు లగ్నం అవుతుంది సోహం సోహ సహ అంటే తతే అచ్చబ్దానికి పుణ్యంగా ఏకవచ్చినే సహ అహమ్ముని బట్టి సహా అయింది తచ్చబ్దము అహమ్ముని బట్టి అహం పుణ్యంగా కనుక ప్రత్యబ్దం తనకూడదు సహా సహా అహం సోహం అయింది కాబట్టి త పరమాత్మ ఆ పరమాత్మను ప్రశ్శబ్దంతో నిర్దేశించి భావన చేసి అప్పుడు మీరు యజ్ఞాన్ని చేయాల్సి ఉంటుంది తది బ్రహ్మాభిధానం ఉచార్య అనే బ్రహ్మ యొక్క అభిధానమును ఇచ్చేదించి అయినా నామా అనకుండగా అభిధానము అని అంటున్నారు నామాని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తే నేమ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు నేమ్ అనేప్పటికీ అది ఏదో రూఢి నామము అన్న అభిప్రాయం కలుగుతుంది కానీ ఇక్కడ రూఢి నామము వారికి ఏదైనా అయా దయచేయండి నమస్కారం నారాయణ ఓ నారాయణ రండి దయచే నాకు నాకు పలహారం మీరు పెద్దలు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు చాలా సంతోషం పర్వాలేదండి మీరు పెద్దలు నండిలా దైతే నేను ఏదో ఈ రంగంలో మధ్యలో ఉన్నాను తమను ఆశీనులు కండు సో అనభిచార్య అభిధానం నామా అంటే ఇంగ్లీష్ ఏమిటి నేను నేమ్ అనేప్పటికీ రూపము గలవి అనే ఒక భ్రమ కలిగే అవకాశం ఉండదు అంతే ఇక్కడ రూపములకు సంబంధం లేదు రూపము ఆకారము సంబంధం లేదు కనుకనే దాన్ని నేమ్ అనకుండగా అభిధానము అని అంటున్నాం ఈ అభిధాన శబ్దాన్ని భాష్యశంలో ఓంకార సందర్భంలో కూడా అధికంగా ప్రయోగిస్తారు అభిధానమును మీరు ట్రాన్స్లేట్ చేయాలనుకోండి ఇంగ్లీష్లోకి నేమ్ అనుకోడు బెసిజ్ నేషన్ అని ట్రాన్స్లేట్ చేయాలి సో దట్ ఈస్ ద డెసిగ్నేషన్ అంటే ఆ తత్వమును ఆ పదముతో నిర్దేశించుటకు మనము నిశ్చయించుకున్నాము దానికి ఆ పేరు అలా అది ఏం అంటే డెసిగ్నేషన్ అనమాట కాబట్టి అది బ్రహ్మకు సంకేతము లేకపోతే బ్రహ్మకు నిర్దేశము అటువంటి సశ్శబ్దమును ఉచ్చరించి తర్వాత ఏం చేయాలి అనభిసంధాయ కర్మణలం అది కర్మణ ఫలం అనభిస్తుంటాయా అలా అన్వయం కర్మ యొక్క ఫలమును కోరుకోకుండా అంటే మామూలుగా మీరు కర్మ యొక్క ఫలమును కోరి కర్మని చేసే అలవాటు ఆ అలవాటును తప్పించి అని అర్థం అలవాటును తప్పించాలి అంటే మామూలుగా భోజనం చేసే అలవాటు ఏకాదశిస్తే ఏం చేస్తారు తప్పిస్తారు అలాగే ప్రతి కర్మను చేసే సందర్భంలో కోరిక పెట్టుకుని కోరికను ఉచ్చరించి కోరికను చెప్పి చేయడం ఆ కోరిక విని వాళ్ళకు కూడా కొంచెం సెన్సిటివిటీ ఉన్నట్లయితే వినే వాళ్ళకి చెప్పే వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సెన్సిటివిటీ ఉంది ఈ థిక్ స్కిన్ అయిపోయి కూర్చుంటే ఇంకా సెన్సిటివిటీ ముందు కూర్చుని మైకులో కూర్చొని బిజినెస్ బాగా అభివృద్ధి చెందినట్టు కొరకాయి అని చెప్పారనుకోండి adi ante mean, we have so insensitive that at one to desire me publicly mylo cheppe sthithi ki manam cherukundam